కీర్తన ఐదు వందల ఐదు ఊరకే కలుగున ఉన్న తపు మోక్షము శ్రీరమును చేరు మోక్షము కలుషము పెడబాసి కర్మగండము గడచి మలసినప్పుడుగా మరి మోక్షము చలనమించుకలేక సంసారవారిధి దాటి నిలిచినప్పుడుగా నిజమోక్షము పంచేంద్రియాలమీరి భక్తిహరిమీదబెట్టి మంచి మంచివాడైనప్పుడుగా మరిమోక్షము అంచల యాసలు మాని ఆచారు సేవ చేసి మించినప్పుడుగా ఆమీది మోక్షము శాంతమే కూడుగానుండి సమచిత్తమునబొంది మంతుకెక్కినప్పుడుగా మరిమోక్షము అంతట శ్రీవెంకటేశుడు ఆదరించి మన్నించితే అంతరంగముననున్నది అనాది మోక్షము